కీర్తన సంఖ్య నూట అరవై ఏడు విదిచిన వాడే యోగి వాడేయోగి ఈసల విడిచిన అతడే యోగి పారెడూ తురగము వంటి మనసు వద్దని మరలించిన వాడే యోగి వద్దనే కొండల వంటి ఉన్నత దేహ గుణాలు దిద్ది మొట్టు పెట్టువాడే ధీరుడైన యోగి ముకొన్న ఇంద్రియపు మోహ జలదిలోన వంచమును గట్టిన వాడే యోగి కొంచి పుణ్య పాపములు పొట్టు వంటి కర్మములు దంచి పార జల్లు వాడే తత్వమైన యోగీ టుమాదుల మెల్లగొట్టి శాంతుడై పగలుడిగిన ఎట్టివాడే యోగి నిగిడి శ్రీ వెంకటపతి నిజదాసుడై భక్తి దగిలి నిలుపు వాడే యోగి